నీకు తోచినట్టు చేస్తూ ఉంటావు పెద్దది నా కొలకే కానీ అప్పుడైనా నీకు దాంట్లో ఒక విధమైనటువంటి మార్పు వచ్చి నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉన్నప్పుడు కదా అనుభవ్యం మరి అది నీకు మీకు తెలుసుకోవాలి తెలుసుకోవాలని చెప్పండి మీరు చెప్తే కదా మాకు అమ్మాయి మీకు అమ్మాయి జ్ఞానం కావాలని ఉంటుంది కాసేపు బాగా ఉంటుందంటే నిలకట్టలేదు మళ్ళీ మామూలు అయిపోతా అది ఎట్లా నిలవటం లేదు ఎట్లా ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందో దాని గురించి నిలవకుండా ఎట్ట పడిపోతున్నాం మీరు చెప్తేనే కదమ్మా మాకు తెలిసి దానికి ఏదన్నా మార్పు చెప్పినా ఉంటుంది ఎట్లా ఉంటుంది నీకు అనుభవించినప్పుడే కదా అనుభవించేది అవునమ్మా ఇది కాదు కావాలి ఇది కాదని ఎట్లా నిర్ధారం చేశా ఇది అనుభవం రావాలిగా కాదని నిర్ధారణ చేసి ఇది కాదు అది కావాలి అన్నప్పుడు దానికోసం దీన్ని వదిలేస్తాం కదా దానికోసం ఎంత చేకపోయినా దీన్ని తచ్చుకోగా ఇల్లు ఇసులు చేసా చేద్దావు దానికోసం ప్రయత్నం చేశావు ప్రయత్నం చేసే దీనికి ప్రాధాన్యత ఇవ్వగా వినప్పుడేగా దాన్ని పొందగలిగేది నువ్వు మీరు అట్లా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే మీ అన్నీ మీకు తెలియదుగా అనుభవించి మీ దగ్గర వచ్చారు మా దగ్గరికి వచ్చారు ఇలా ప్రశ్నలు మరి అనుభవం కావాలని దానిలో ఉండాలి అన్నప్పుడు ఇది వదలాలి కదా ఇది వదిలితేనే అద్భుతం మీకు ఉండగలిగేది ఎట్లా దీనిలో కావాలంటే ఎట్లా తీసుకుపోతున్నావు అనేది నీకు చెప్పాలా చెప్పినప్పుడే కదా ఇట్లా తీసుకుపోతున్నామండి భేటీ లేదు అది చెప్పినప్పుడు మీరు దీసిపోయే విధానం మాకు అర్థమంటుందా దానించి ఎట్లా చెప్తే మీరు బయటపడతారు అనేది మీకు అప్పుడు మీరు చెప్తే దాన్ని మీరు ఆచరిస్తే బయటపడతారు మరి మీరు దిగిపోయేదాన్ని చెప్పలేదు మిమ్మల్ని ఉంది ఏమంటే ఎట్లా చెప్తారు డాక్టర్ దగ్గరికి వచ్చి మందులు ఎవరు ఎట్ట బాధలన్నీ చక్కగా చెబితే అయిన మళ్ళీ ఆ బాధల్లో నీకు తెలియని బాధలన్నీ క్వశ్చన్ చేసేసరికి లోపల ఎక్కడ ఉండాలి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించి చెప్పాడు ఆలోచించి చెప్తే ఉందని చెబుతున్నావు నీకు తెలియదు కూడా చెప్పిస్తున్నాను కదా డాక్టర్ ఏదైనా నా మొక్కలు నీ బాధలు చెప్తేనే కదా ఏం చెప్పకుండా నాకు బొమ్మంటే నేను చేస్తున్నారు బొమ్ము మా ఏం చెప్పాలి మీకు ఆలోచించండి మీరు కూడా మీరు చేత బంధించబడుతున్నారు అవును మామూలు ఎట్ట ఉంది అవును బిడ్డలు ఎట్ట మమత ఉన్నప్పుడు మీకు బాధ ఎట్ట వచ్చింది అది అవి చెప్పాలా అదే మా బిడ్డల మీద మమత ఏంటి ఆ బాధ వస్తాను అది ఎట్లా వచ్చింది అది చెప్పాలి మీరు చెబితే ఆ బాధ ఎట్లా నివారణ చేయాలో మీకు చెప్తే దాన్ని అన్ని ఆచరిస్తే పిల్లల మీకు మమత లేకుండా పోతాయ్ తీర మమత వచ్చినప్పుడు ఏ విధంగా బాధపడుతున్నాము ఆ మమత వచ్చినప్పుడు ఏ విధంగా ప్రేర పడతామే ఆ ప్రేరలతో ఎట్లా బాధ వస్తుందని మీరు చెప్పాలా అక్కర్లేదు చెప్పలే చూపించేది ఎట్లా ఉంటుందో ందువల్ల నీకు సమస్య లేవుగా మాట్లాడి చిన్న లేకుండా కొంచెం మాట్లాడంగా అవును మరి అక్కడ మాట్లాడడానికి నువ్వు తల్లి అయిన సమయం సందర్భంగా అని ఒకసారి చెప్పినప్పుడు మార్చుకోదు అండి ఆ మూమెంట్ లో మనం తల్లి నువ్వు గుర్తిస్తావు తల్లి గుర్తిస్తూ అవగాహన చేసిన మన మాట గుర్తించే తెలియలేదు అదే తెలుసు ఆ ఎమోషన్ ఆగిపోయిన తర్వాత ఏదో మాట్లాడుతుందా చెప్పి అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడచ్చా మీరు ఆరు సార్ చెప్తారు మీ సమాజంలో మీరు చేసాడమ్మా ఇప్పుడు సమాజం అంటే మీ సమాజంలో జీవించినట్టు మీ సమాజంలో ఇప్పుడు కుదురుందా అటుటప్పుడు ఏం చేయాలి నువ్వు ఈ సమాజాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి కదా అర్థంలో సహకరిస్తారంటే వాళ్ళ సమాజం ఏంటి మనం పెరిగినప్పుడు సమాజం ఎట్లా సమాజం ఏ దిశగా ప్రయాణం చేస్తుంది కనుక ఏ దిశలో ప్రమాణం చేస్తే ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు ఎట్లా చేస్తే ఇబ్బందులు పడకుండా ఉంటున్నారు అనేది ఇప్పుడు నీ పిల్లలపై నువ్వు అనుభవ కలిగాను కదా నువ్వు వెంటనే గుర్తించగలుగుతావు కదా గుర్తించే అప్పుడు నా సలహా చెప్తే మా ధర ఎక్కడ తల్లినమ్మ ఇప్పుడు ఆ ధరెట్టదు కదా ఇప్పుడు ఇట్లా మారిపోయారు కదా ఇప్పుడు ఇట్లా మారినప్పుడు ఇట్లా చేస్తే ఇట్లా ఇబ్బందులు వస్తాయి ఇట్లా చేయకూడదు కానీ రెండు తరాల అనుభవం ఇప్పుడు ఉన్నప్పుడు కదా ఆ అమ్మాయిని మార్చగలిగేది నీ తర అనుభవం ఈ తర అనుభవం ఇప్పుడు చెప్తే ఆ అమ్మాయికి మాట ఇవ్వలేదు అనుకోవాలి కదా నువ్వు ఆ అమ్మాయి మరి అప్పుడు ఇబ్బంది పడుతున్నామంటే మరి ఇప్పుడు జరిగేదాన్ని జ్ఞానం అర్థం చేసుకునే తెలివి లేక ఇప్పుడు దాన్ని సరిచేసుకోవాలంటే ఈ కాలంలో ప్రవేశించి ఈ సమాజంలో ప్రవేశించి ఇప్పుడు దానిలో అనుభవం పొందాల అనుభవ పొంది చెప్పినప్పుడు దాన్ని అంటారు అవునండి దాన్ని ఏమంటారు నీకు నాక స్వార్థం నీ కుటుంబ సభ్యులు కలిసి ఉంటుందా ఉంటుందా అది నువ్వు గుర్తిస్తున్నావా గుర్తిస్తే నీ స్వార్థాన్ని తేపం చేసుకుంటావా లేదా నే ని సాధ మాత్రం వదిలేస్తాడాడు కథాడ అనపు నిన్న అదే అక్కడ ఉంటదా ప్రేమ ఉంటదా దేశం ఉంటదా adhesion పైకి పని ఏమండి ఏ మనంగా నాకు అనుకూలంగా జరగాలి అని ఆలోచన మనసులో ఉంది ఆలేన మాట చేత చేస్తావా చేయవా మాట చేత అంటే అలా విరుద్ధంగా చేయింగా మనం మనసు ద్వారా పెడిన వాళ్ళ విరుద్ధంగా చేయి చేయి అసలు బాధపడుతుంది అవును చేస్తున్నాము అంతేకాదు చేత అయితే దర్శనం చేసేదండు అంతేదా ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ఏ విషయాన్ని తెలుసుకుని ఇప్పుడు మీ జీవితానికి ప్రశాంత కలగాలనే దాంటే వచ్చారు కదా అది ఇప్పుడు ఎట్లా చెయ్యాలా ఏంటో మీరు మీ పరిస్థితి చెందితే దానికి ఇట్లా చేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు స్వార్థం చెప్పావు కదా స్వార్థంలో నీలో ఉండగానే పైకి చెప్పలేక నీలో నువ్వు బాధపడుతున్నావు ఇప్పుడు పైకి అమ్మాయి బాధలోనే ఉంటావు కానీ పిల్లలు భర్త సంసారంలో ఆనందం పొందలేకపోతున్నావుగా ఉండాలి అవును అదే నువ్వు ఆచరించలేకపోతున్నావుగా అయితే ఆచరించాలి ఆచరించు నువ్వు లేకుండా చేసుకోవాలి లేకపోతే మనసు కాకపోతే యజమాని అయితే వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తుంది అక్కడ శక్తి లేక ఇక నిస్సహాయ హారి అట్లా కళ్ళు కానీ వెద జరుగుతా ఉంటాము ఇప్పుడు నువ్వు ఆ వెద పోగొట్టుకోవాలంటే స్వార్థాన్ని పోగొట్టుకోవాలి అక్కడ ఆ స్వార్థం వల్లనేగా నీకు వెదొచ్చింది నువ్వు శ్వాసం పోగొట్టుకోవాలి పోగొట్టుకోవాలంటే ఏం నీకు తెలిసిందిగా స్వార్థం వల్లనే బాధ అనేది ఆ స్వార్థం ఎన్నో వచ్చింది మళ్ళీ వచ్చింది అది నీకు ఆ స్వార్థం నెరవేరినప్పుడు వాళ్ళ మీద వస్తాయి అయి కానీ వాళ్ళ మీద నాగ విషయాలు సత్తా నీలో లేదు వాళ్ళ మీద బలహీనత కూడా వాళ్ళు బలహీన అందుచేత నీలో నువ్వు కూలిపోతున్నావు ఇప్పుడు ఈటు మోనాలు కదా నువ్వు పొందిపోయేది ఈట లేకుండా చేసుకోవాలంటే ఏదో మార్గం కావాలా ఏ మార్గం చేస్తే ఇది లేకుండా ప్రశాంతంగా ఉంటావు అనేది నీకు మేము ఆ చెప్పినప్పుడు ఆ లక్ష్యంలో జీవన చేస్తావా తెలిసిన ఇప్పుడు నువ్వేం చేయాలి నేననే స్వార్థంతోనే ఇప్పుడు నేననే లేకుండా చేసుకోవాలంటే స్వార్థంతో కూడుకున్న నేను లేకుండా చేసుకోవాలంటే ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే నీకు ఇష్టమైన దైవాన్ని పెట్టుకోవాలి తెచ్చుకుని ఏ సమస్య వచ్చినా పిల్లలు కానీ భర్తలు కానీ ఎవరిన్నా కానీ అక్కలు అది నీకు ఆడుకున్నటువంటి మూలజన్మ వైరుద్య సంస్కారాలు కానీ అంకు సంస్కారాలు అని అప్పుడు లేకుండా చేసుకోవాలంటే దైవాన్ని పెట్టుకోమన్నా స్వార్థం బోధులు త్యాగం పెట్టుకోమన్నారు ఓటు సహనంగా ఉండాలి రాగదేవి ఓటు సహనంగా ఉండదు అని ఇప్పుడు మేము మూడు రకాలు చెప్తాము మూడు రకాల ఇప్పుడు మామూలుగా రోజువారీ ప్రవర్తిస్తాగా అప్పుడు నేను లేకుండా దైవాన్ని పెట్టుకున్నాక దైవం ఇచ్చా అలా ఉండలేము అక్కడ చిత్తాన్ని నమ్ముకోవడం తెలుపుతున్నాడు అని ఓర్పుగా వంటక కలుగుతున్నా అసలు ఓర్పు ఉంది కానీ అది అసమర్థతైన ఓర్పు ఇప్పుడు అసమర్థను పనిచేసేటప్పుడు కదా నీకు అసమర్థమైన దైవం అంటాడు కదా ఇప్పుడు దైవం ఇచ్చ అలా ఒక అని అంత దైవ అనే దానిలో పెట్టేటప్పుడు నేను బలహీన పడిపోయినప్పుడు ప్రశాంతం కాకుండా దైవం బలపడిన కొంత అవుతుంది నేను క్షీణించడలా నేను క్షీణించిన కొద్ది స్వార్థం పోటలా స్వార్థం పోయిన కొద్ది ఓర్పు సహనంతో ఉన్నప్పుడు అక్కడ గ్రహిస్తున్నావు కదా సమస్యని దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో సాల్వ్ చేసుకునే ఓర్పుగా ఉండాలనుకోమా నేను లేకుండా దైవంతో ఉన్నాడు ఓర్పుగా ఉండి అక్కడ చెప్పాల్సిన సంస్కారం దయవించి అలా ఒక చెప్పల్సిందే ఇప్పుడు అది నేను బ్రమంగా పనిచేసినప్పుడే అందుకున్నప్పుడు దైవాన్ని పెట్టుకో ఓర్పుగా ఉండు ఓపుగా ఉన్నప్పుడు నిన్ను తిట్టాడు అనుకో అవన్నీ సప్లై చేసుకో తిట్టడానికి కారణం ఏంటి ఏం చేస్తే తిట్టాడు ఏం చే అన్నప్పుడు నీకు అక్కడ కారణం తెలుసుది కదా ఈ చేయబడిగా తిట్టింది ఈ చేయడం తిట్టాడు కదా అనేది నీ తెలిసింది కదా రెండోసారి తప్పు ఉంటావు కదా అంటే లేనిపోయి ఇవన్నీ అన్నాడు అనుకోమ్మా ఇవన్నీ నేనే అబ్బాయి చేసుకున్నాను ఇవన్నీ నాలుగు ఉండగా ఉంటే అన్నాడా లేకపోతే అన్నాడా అనేది ఓర్పుగా ఉంటావు కదా సహనంగా ఉంటావు కదా అప్పుడు ఇవన్నీ నాలుగు లేరు కదా నాలుగు లేనప్పుడు నన్ను ఎందుకు అన్నాడు ఉన్నా కావాలన్నాడు అనే త్యాగం చేసే అతను అప్పుడు సమస్య చేయించకపోతే కుదరపోతే సహాయం కావాలా ఇది చేసుకోలేనప్పుడు ఇద్దరు సహాయం చేసుకుని పని పూర్తి చేసుకుంటావా అట్లాగే మరి ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరు సహాయం కా కోరుకో ఎవరినో వాళ్ళు పెట్టుకో పెట్టుకుని వచ్చి ఇది ఇప్పుడు ఇది వచ్చింది ఏం చేయమంటారు ఇట్లా చేస్తే మళ్ళీ ఏదో అట్లా ఆశ్రయిస్తావా లేదా ఆశ్రయించినప్పుడు అందులో నుంచి దాటగలుగుతావా మళ్ళీ సమస్య వస్తుందా మళ్ళీ చేసుకుంటావా మళ్ళీ దాన్ని దాటేస్తావా దాటేస్తున్నప్పుడు నువ్వేమవుతున్నావు నీకు తెలియదు పనిచేసినప్పుడు ఏమో నన్ను అవుతాబ్బా ఆ అనుభవ్యుడు నేను ఏ మాట చెప్తే ఆ మాట చేస్తే అది నెలవేను బా అందరు కనుక ఇప్పుడు ఏమైంది నువ్వే బలహీన పడుతున్నాడా అనుభవించి ఆయనలో విశ్వాసం బలపడిందా బలపడ్డప్పుడు ఏం చేస్తా ఇంకా ప్రత్యేక బాధ వచ్చినప్పుడు వెంటనే ఎందుకు అమ్మ అని అంటే నాన్నే అసలుగా నీకు ఆ భావంలో నుంచి సలహా చెప్పి వడ్లేసేటప్పుడు ఆయన ఎందుకు పూర్తి విశ్వాసం రాదు ఇప్పుడు ఏమవుతుందో నీకు తెలియకుండానే మీరు అనుకుంటావు ఆర్తి ఎప్పుడైతే వచ్చిందో వెళ్ళి ఆయనకి తట్టు ఎప్పుడే నువ్వు పని చేసుకుంటున్నాక ఇంట్లో తడిపెట్టి ఎప్పుడో గదిలో ఏడుస్తుంది ము బట్టిస్తే వాస్తావు అక్కడ ఏమైపోయింది ఆలోచించవున్నప్పుడు ఆ సుఖాన్ని జడ్డుతో పాటు నువ్వు కూడా అనిపిస్తున్నావా లేదా మరి అటు ఆర్తి దీంట్లో ఉండాలా ఉన్నప్పుడు గురువు తల్లి పరిగెత్తి అట్ట గురువు నీలోకి ప్రవేశిస్తాడు ఒక స్ఫూర్తినిస్తాడు ఎదురు ఉండడానికి నువ్వు ఎంబడించావు కదా నువ్వు మాటలతో చెప్పి నేను ఎంపడించా అప్పుడు చేత వచ్చేసరికి అనుకోవా అప్పుడుతో బం లేకుండా మాటలతో జరిగిపోవటవా ఎప్పుడైతే ఆ స్ఫూర్తి ఆయన కనబడతా పిల్లలు తగ్గటం స్ఫూర్తిని ఇస్తాడు అక్కడ ఉండి నీవు ఆ స్ఫూర్తితో మళ్ళీ దాటగలుగుతావు ఇప్పుడు దగ్గర లేకుండానే దూరంగా ఉంటేనే దాటగలుగుతున్నావు అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు మరి అట్లా మీరు సాధన చేయగలుగుతారా చేయాలంటే మరి అట్టాలి అవి లేకుండా ఎదుర్కోండి ఎప్పుడు ఉండాలి పుట్టిన వాడాలి అనుకున్నప్పుడు ఎదుర్కొంటావాదలో బాధ కలిపి పని లేదు తగ్గిపోతుంది అని వైద్యు అంత ఇక బల బాధలు వచ్చినప్పుడుగా డాక్టర్కి గొప్పగా ఇక ఎక్కడ ఉండాలి ఏ డాక్టర్ దగ్గరికి బాగుంటుందని విచారణ చేసుకునే అంశాల అట్లా రావాలి మీకు కూడా చేసుకోండి చేసుకుంటే మరి ఆ అర్థం వచ్చినప్పుడు మళ్ళీ ఎంబటే వచ్చి సమాధానం చెప్పాల ఎవడు చెబుతారంటే కేవలం చెబుతారు ముఖ్యం దాంతో